కీర్తన రెండు వందల ఇరవై రెండు నీవొక్కడవే సర్వాధారము నిన్నే ఎరిగిన అన్నియు ఎరుగుట భావించి ఇంతయు తెలియగవలసిన బ్రహ్మవేత్తలకు ఇది తెరువు నీయందే బ్రహ్మయు రుద్రుడు ఇంద్రుడు నీయందే దిక్పాలకులు వసువులు ఋషులు నీయందే విశ్వాఖ్య దేవతలు నీయందే ఉరగులు యక్షరాక్షసులు నీయందే గరుడ గంధర్వులు నీయందే పితరులు సిద్ధ సాధ్యులు నీయందే ద్వాదసాధిత్యులు నీవలననే ిన్నెర కింపురుషులు నీవలననే విద్యాధరులు నీవలనే అీ వలననే నక్షత్రములు నీవలననే గ్రహములు చంద్రుడును నీవలననే నభోంతరిక్షములు నీవలననే జలధులు పవమానుడు నీవలననే గిరులును భూమియును నీలోననే నదులును అగ్నియు నీలోననే సచరాచరములను నీలోననే వేదశాస్త్రము మొదలుగా నిఖిల శబ్దమయము నీలోననే అన్నియు నీ నిఖిల తృప్తికరము శ్రీలనాధిపం శ్రీవేంకటేశ్వర శ్రీవైష్ణవులకు ఇది మతము